సంకీర్తన నూట తొంభై ఏడు దైవమునొక్కడే తాను నెప్పటివాడే సేవించిన కొలదినే చేకూరు సుఖము మింట సూర్యుడొక్కడే మించి మూడు కాలముల అంటి గుణములు వేరులైతోచీమీ దంట కిరణములేమీ దాచడు కొన్నిదేడు వెంట దగ్గరి దగ్గరిపాటి వెలుగు చునతడు దైవమునొక్కడే తాను నెప్పటివాడే సేవించిన కొలదినే చేకూరు శుభము అంది దేహముక్కటే ఆకట భోజనమున అందపు రెండు భావములైతోచీ పొందిన కలి ఎందు రాదు అంది పాటి ఆనందము దైవమునొక్కడే తాను వాడే సేవించిన కొలదినే చేకూరు శుభము తలపులోని నాడే తగ శ్రీవెంకటేశుడు కలడంటే కలిగి గక్కనతో చీని విలువ పోడు కుండితే రాడు తెలిసిన కొలదినే దికై నిలచును దైవమునొక్కడే తాను నెప్పటివాడే సేవించిన కొలదినే చేకూరు శుభము